What's <laughs> this? నడిపిస్తుంది మీరెక్కడ మీరే మాట్లాడి ఆత్మ సహాయం చేయండి బుద్ధి తొలగించి రాజ్యానికి మాట్లాడి నడిపించి సహాయపడియాన్ని కాల్ చేయండి రాజ్యానికి శోదం చేశాను మీరే మాట్లాడాలని అనుకుని యాకు ఎదురించాం కాబట్టి కాబట్టి దేవునికి లోపలి సహాయం ఎదిరించుడి అప్పుడు వాడు మారిపోయాకలేదు భక్తుడు చెప్తుడు ఫస్ట్ ఏం చేయాలంటాను దేవునికి లోబడాలంట దేవునికి ఏం చేయాలంట లోబడాలా ప్రతి విషయంలో విజయం పొందాలంటే ప్రతి సంవత్సరాలుగా నీ సేవలో ప్రతి జగ విజయం రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి దేవునికి లోబడాలంట అలా మనం పోరాడేది మంచుతో కాదు కనుక అందగా చీకటి శక్తిలోనూ పోరాడతాం కొడు ఎవరితో పోరాడుతున్నాం అందుకని చీకటి శక్తిలో దాని తంత్రం చూచి దాని బలం చూచి కానీ దానికన్నా బలమైన ఆ బలం మీద ఈ లోకమైన బలం మీద విజయం పొందాలంటే దాని ఈ లోకమైన బలం ఏంది పాపం చీకటి చీకటి పాపం బలం ఆ బలం మీద నువ్వు విజయం పొందాలంటే సమస్య మీద ఇంకా లోపలంటే సంపదను నేర్చుకున్నా బాప్స్ తీసుకున్నా మంచిదే ఏం చేయాల సంపులను లో నమ్మి భాక్సం తీసుకుని రక్షించకూడదు నమ్మవారిని శిక్షణ నమ్మవాలని శిక్షణ నమ్మేవారు ఏం చేస్తారని శిక్షణ చేస్తారంటే ఆ సమస్యలు అధికారం ఇస్తాను పూర్తిగా నమ్మాలా మనం దేవుడు ఒకటి మనం నమ్మి ముందుకోవాలా అవును మన ఇట్లా పోతుంటే ఇతరు ఎరుదానికి వచ్చిండ్రు వారు ఇతరు వచ్చిండ్రు పౌరుజీ అగలరా మెన్ చేయలేమా అని వచ్చిండ్రు అప్పుడు పౌరు కోసం శాస్త్రం ఇస్తున్నారు దేవుని కోసం శాస్త్రం ఇస్తుంది సైతాన్ నేను తీసుకుని గుర్తుపడతా పౌరుజీ నేను గుర్తుపడతా ఎవరు అంటే సైతాన్ ఏం చేస్తుంది పసి ఒక్క సైతాన్ మనం మెట్లు నడుచుకుంటారు మన నడవడిరా అలా దేవుడు చూస్తలేడు కొంచెం చేద్దాం దేవుని కన్నా కనబడుతుంది సైతానికి కనబడుతుంది చేసేది సైతాం కదా ఆ అలలుయ్యా ఇప్పుడు నువ్వు తాగుడు నిలబడి మన బాసం తీసుకుని తాగుతున్నావు మన ఏవనుకు లోబడి ఉన్నావు సైతాన్ లోబడి ఉన్నావు ఎన్నోసార్లు నీకు అవకాశం ఇస్తున్నారు దేవుడు ఇప్పుడైనా బిడ మనుషు మార్చుకుంటాడా ఇప్పుడైనా నా దగ్గర తిరుగుతా హి సాక్షాత్మ రాజ్యంలో ఉంటారు మనం అలలి ఎల్లప్పుడూ మనకు పోరాటం ఉంది అలదిగా రాత్రి పిల్ల పగటి పిల్ల మనకు పోరాటం ఉంది అలదిగా మనం ఏమున్నాం మనము సైనికులకు ఉన్నామున్నాం మనం యేసు ప్రభు సైనికులు ఉన్న మనం అలా ఏసుప్రభు సైనికులు ఉంటూ ఉంటారు ఈలోకే ఎంత జాగ్రత్తగా ఉంటారా అంత క్రమంగా నడుచుకుంటా లేదా మిలిటరీలో అంత క్రమంగా నడుచుకుంటారు నేను చూస్తూ ఉంటా అక్కడ వస్తుంటే ఊకో కూర్చోరు వాళ్ళు ఏమైనా పని చేస్తూనే ఉంటారు వాళ్ళు పోలీసులకు పోలీసులకు చూడండి మినివరకు చూడండి వాళ్ళకు చాలా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు బార్డర్ మీద ఉంటుంది స్త్రీకుంటారు వాళ్ళు మెల్కుంటారు వాళ్ళు అంటే మన జీతం ఉండాలా మెల్కో జీతం ఉండాలా ఫస్ట్ ఏం జర దేవునికి లోబడాలంట ఎన్నోసార్లు దేవుని మనం వాక్యంతో మాట్లాడదు మనం నిర్లక్ష్యంగా ఉండద్దు ఏం జర ఆశ కలగాల చదువు రాకుండా ఏం జర చదువుకొని ఏమి జరా వాళ్ళ కోని కూర్చొని నేర్చుకోవాలా చెప్పిందాక అతి జీతం క్రైస్త జీతం మన పోరాటం ఉంది అతింత మన పోరాటం ఉంది ఆ పోరాటం నువ్వు గెలవాలంటే విజయం రావాలంటే ఒక దినం పోరాటం కాదు ఏ శుభ్రం రాక వరకు ఏం చే ఆత్మీయ పోరాటం ఉంది అలాగే మనుషులతో కాదు వాళ్ళ మనుషుల దూరం రావచ్చు ఎక్కడి నుంచి దూరంగా రావచ్చు అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేస్తావు దేవునికి లోపడితే వాళ్ళని ఏం చేస్తాను వాళ్ళు పారిపోతాడు చెందు దేవునికి లోబడి ఉండేది అపోదం ఏం చేయాలా ఎదిరించాలంట నీకు ఇచ్చేసినాడు శక్తి శత్రు బలం అధికారం నేను ఇచ్చేసినా అంటాడు ఎప్పుడు దేవుని దొంగ ఇచ్చేసినా అలా అదిగా అపోది ఎదిరించాలంట ఎదిరించాలంటే ఉండాల నువ్వు నిలబడి ఉండాలా దేవుని కోసం దేవుని కోసం నిలబడి ఉండ ఏదైనా అని అంటే వాళ్ళు ఏం చేస్తాడు నీ కుంగ తీసి వాళ్ళ కూర్చుంటాడు అలా అదిగా ఇంకేమంటాడు చూడగల పాలిపోను దేవుని ఎంత రండి అచ్చా నువ్వు హలోలియా దేవుని దగ్గర రావాలంట దేవుని దగ్గరలోనా ఇది కులం మార్చి మతం మార్చి కాదు ఇది నీ మారు మనసు నీ మనుషులు మార్చుకోవాలా నీ మనుషులు మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాను నీలో వస్తాను నీలో వచ్చి ప్రతి సమస్యలు ఏం చేస్తానన్నా నీకు విజయం సాయకాలం ఉంటాడు దేవుడు ఇంకేముంటాడు పాపు ఉన్నారా హలోలి చూడే ఫస్ట్ చూస్తే దేవుడు లోపల ఇతరుల నుంచి చెప్పడం పాపునారా నీ ఉదయం దీన మనుషులారా మనుషు మధ్య పచ్చి పట్టుకోండి అదే నువ్వు బాసం పొందిగా సగం ఇటీవ సగం ఉంటే కాదంతా పూజగా చక్కగా ఉండాలని చెప్తున్నాడు ఇంకా ఒక అవకాశం ఇస్తాడు దేవుడు ఇంకే ఉంటాడు నీ ఉదయం పరుషుడు దేవుడు మనకి ఇక్కడ కలుసుకుంటారు దేవుడు ఏం చెప్తాడు నువ్వే మందిరం నువ్వే చర్చ్ అలా ఈ అసలు చర్చలో ఉండడు గోడలో ఉండడు ఈ దేవునే ఆలయం ఇది ఆలయం ఈ ఆలయం ఏమిటండ పరిశుద్ధం ఉండాలా ఇది అలా చూడండి ఈ ఇప్పుడు ఏం చేస్తుండ్రు అంతే ఇల్లు నువ్వు అది ఒక పరం ఈ లోకంలో మంచిదే ఇల్లు అంతా అన్ని చేసుకుంటూ చేసుకుంటారు ఇల్లు కలుగుతున్నాయి నీ ఉదయం శుద్ధి లేకుండా ఏం అంతా వేస్త కదా విడదమే కదా అంతా వేడదమే నీ పైసలు వేడదమే అంతా వేడదమే అసలు ప్రభు లేకుంటే అంతా విడదమే ఇంకేమంటున్నాం వ్యాఖ్యల పడు దుఃఖ మార్చుకుండి ప్రభు దృష్టికి మీరు తగ్గించుకోండి ఎక్కడ పోయినా కానీ ఏమైనా తగ్గించుకోవాలంట అలా అదిగా వ్యాఖ్యలు పడు కూడా ఎవరి కోసం మన పిల్లల కోసం అందరి కోసం దేవుని దగ్గర గోడాలంటూ వ్యాఖ్యలు పడాలా గోదా అలా అది ఇష్టపడి అప్పుడు నీ వ్యాఖ్యలు ఏం చేసి నీకు సంతోషం దేవుడే సంతోషిస్తాను ఎవరు చేయలేరు ఇంకేమో అప్పుడు ఆయన ఇచ్చించను నువ్వు ఆత్మీగా ఎదుగుతూ ఉంటా ఒక విషయంలో ఎదుటో దేవుని జ్ఞానంలో ఏం చేస్తా యూచబడుతూ ఉంటా అప్పుడు సైతంతర్చు పడుతుంటా అలా అరియా అదే అపసరకారం ఐదు అవధెం ఎన్ని ఐదు రవి ఎన్ని ఎన్ని అప్పుడు క్రీస్తు సమరయ పతనమును క్రీస్తు వారి ప్రకటించుట ప్రకటించుდნენ జన సమూహములు విని ఫిలుపు చేసిన తీచకలలను తీచనందన అతడు చెప్పిన మాటల యందు ఏక మనసు లక్ష్యము చేగా హలో రియ ఇంకా చూస్తే ఫిలిప్ ఏం చేస్తున్నా దేవుని ఆత్మ ఫిలిప్ నడిపిస్తుంది దేవుని ఆత్మా ఫిలిప్ నడిపిస్తుంది కష్టాల్లో బాధల్లో ఇక్కడ ఉందో ప్రభుత్వం చేస్తున్న కష్టాలు బాధలు రోగులు కుంటలు దగ్గర పోయినాడు కష్టపడి సేవ చేసినాడు ఆయన అలా అది కుమార్ ఎందుకు వచ్చినట్ట సేవ చేసుకుని రాకుండా మనుషులు సేవ చేస్తానికి వచ్చినవి వాక్యంలో రాబడి ఉంది అలా అది ఎంతో గొప్పదన్నదీ మనకు మన కోసం ఆ దేవాది దేవాది మన కోసం సేవ చేస్తున్నట్టే ఈ లోకంలో కొంచెం చూసం మన బంధువులు మనం సేవ చేయలేరు చేయలేరు ఏమన్నారు జలుబురా ఐదు ఐదురా ఎయిత్ లా అయితే ఎయిట్ లో ఫైవ్ అప్పుడు ఫ్రీపు అలా అలిగా ఏ పట్నం పోయినంట అలా ఈ పట్నం పోవాలంటే మీరు ఏం చేయాలా దేవునికి లోపడాలా ఈ పండ్ ఈ పట్టణంలో శాంతి కలాలంటే మనిషి ఉదయంలో శాంతి రావాలంటే మీరు అది సేవ చేయాలా మనిషి మనిషి ఉదయంలో శాంతి లేదు సమాధానం లేదు అంత కల్వరం ఉంది కష్టాలు చీకటి ఉంటే ఎక్కడ ఉంటుంది అది చీకటిలో కల్వరం బాధాక కదా అలా ను వెలుగు ఉన్నా కనుక ఆ ప్రభు ఒక వెలుగు ఇచ్చారు జూపియాలంట ప్రభు వెలుగు చూడండి దీప సంబంలో దీపం పెట్టి మంచం కింద పెడతారా పైన పెడతారా ఇప్పుడు లైట్ పోయిందనుకో ఎక్కడ మీద కింద పెడతారా పైన పెడతారా ఎందుకు కింద పెడతారా మంచం కింద పెడతారా అంటే దీపస్తుంద పెడతారు అసె ఎందుకు పెడతారు చీకటి ఇస్తామా మీకు మరి మీకు ఇష్టం అంటే వేరే మంచి ఇష్టం కాద లేదా చేసిన పని ఏంటి ఆయన దేవుని వాక్యం తెలుసుకున్నాడు తెలుసుకున్నావు కదా ఇప్పుడు కూర్చుంటే లేరు ఏం చేస్తున్నాడు ఏం చేస్తా చీకటి ప్రయాలు నేను విడుదల మీరు ఇన్ని రోజులు వాక్యం తింటున్నారు చేస్తున్నారు మీ ఇచ్చిన స్థలాంతరేం చేయాలా వాడుకోవాలా ఇచ్చిన తర్వాత వాడుకోవాలా వాళ్ళు కూడా ఏం చేస్తారు మీకు తని రద్దు అయినా ఆ దేవాది దేవుడు ఏం చేస్తారు హెచ్చింపిస్తాడు ఏదో కూర్చుంటారు చేస్తున్న ఇంటి నా పోతున్నా అంటే ఈ లోకమైన క్రైస్తల మతకాల జీవితం అది దేవునికి ఇష్టం లేదు నీకు ఉండొచ్చు దేవునికి ఇష్టం లేదు దేవునికి ఏమి అది మనం చేయాలంట అప్పుడు ప్రభు మెచ్చుకుంటారు ఏమంటారు హలో ఫిలిప్ చూంచేస్తున్నాడు హలో ఫిలిప్ చేస్తుండే ఆయన స్వస్థత వాళ్ళకి కలిగి కుండలు వేస్తున్నాడా రోగాలు పోతున్నా ఫిలిప్ చెప్పిన ఒక మాట మీద ఈ బోధ మంచిగా కనిపిస్తుంది అని వాళ్ళు ఏం చేసి ఉదయంలో తీసుకుని ఆయన చేసినాక అనేక చెప్పిన మాట మీద లక్ష్య పెడుతుంది ఇన్ని నుంచి మీరు లక్ష్య పెడుతుంటా లక్ష్యం పెడతా అండి తీసుకోవాలా చెప్పింది చేయాలా చెప్పిన తర్వాత ఆ పట్నంలో అనేకపోయినట్ట మనసులో దయ్యాలు విడిచిపోయినట్టడిచిపోయినట్టయిట్ పోయిన లైట్ పోయినా కానీ దీపం మీద ఉంటాం ప్రభుత్వ వెలుగు మీద వెల్లడి చేయాలా హలో మీకు చదువు మీరు పోండి ప్రార్థన చేయండి బైబుల్ చదవండి లేకపోతే పరిశీలించు ప్రభు చేస్తారు కొంచెం దేవుళ్ళు గడిపి చదివిపోవాలా అలా లియా అక్కడ అనేకలు దయ్యాలు పొద్దు అక్కడ అంత ఉదయం ఏమొచ్చినట్ట ఏమొచ్చినప్పుడు ఒకలా పట్టడం అంతా సంతోషం మిగిలిన సంతోషం అలా లియ సంతోషం ఏమో ఉందో ప్రబలం ఉంది ఒక దినమే కొంచెం సేపే డబ్బులో సంతోషం ఈ లోకమే సంతోషం కొంత తాగుడు వేసులో కొంచెం సంతోషపడతాం మళ్ళీ దాంతో అదే రీతిగా వచ్చేస్తాను ఇంకా ఇంకా ఇంకా ఏమిటి దిగిజారిపోతాడు అలా మిగిలిన సంతోషం కలుగున్నాం ఇంకేమంటు కదా ఏక మనుషులు లక్ష్యం పెట్టేది అందరు ఏక మనుషులు ఆశ కలిగి ఉందంట అందరు ఆశ కలిగి ఉండి ఏక మనిషికి వాళ్ళు లక్ష్యం ఉంచిన అంట అక్కడ ఫీస్తే ఫిలిపి చెప్పిన మాట ఇంకా పక్ష కుంటివారును అనేకులు స్వస్థతం ఉంది రిలీయా మిగిలిన సంతోషం కలిగిన ఉంచదు అసల్ల లక్ష్మి దేవులకు మహాశక్తి అనే ఈయననే దేవుడు కొంత నువ్వే నాకు మంచి దేవుడు అంటారు కదా ఈ లోకం పద్ధతి ఈ లోకం కొనగాలని పైసలు ఇస్తే నువ్వే దేవుడు తిండి పెడితే నువ్వే దేవుడు అంటే ఈయన చేస్తున్న చూచకి ఈ మంత్రాల చేస్తున్న చివరికు నువ్వు దేవుని దృష్టి మహాశక్తి అంటే నిజమైన శక్తి గుర్తులేక ఉన్నారు వాళ్ళు వాళ్ళు గార్జి విద్య అంటే మంత్రాలు వాళ్ళు చేస్తుండ చూస్తుండే చాలా మంది ఏం చేస్తున్నారు మంత్రాలు దగ్గర పోయి చాలా పొడగొట్టుకుంటారు డబ్బులు పొడగొట్టుకుంటాము నా జీవితం యాత్రలో కొందరితో ఇల్లు అమ్ముకుంటారు వాళ్ళు ఇంకా వాళ్ళ జీతంలో చీకటి ఉంది కొందరితో వాళ్ళ కాలం ములుచుకున్నారు నేను నిండ జీత కాలం లా అంటే వాళ్ళ దేవున వాళ్ళ పోలే ఆ రీగా వాళ్ళు నశించిపోయినరు ఇప్పుడు నేను నశించిపోతుండే మా అమ్మ అక్కడ సిస్టర్ దగ్గర పోకుండే నేను మిచ్చి గట్టిగా నశించిపోతే ఆ మంత్రి దారా పీడించే తర నేను ఇప్పుడు దాకా మీ ఇక్కడ నిలబడకపోతుండే ఎప్పుడో సచిపోతుంది నా కళ ముగించిపోతుండే మా అమ్మ పోయి అక్కడ ప్రేర్ కొబ్బరి నుంచి తీసుకుని ప్రార్థన చేసేది నాకు వచ్చి నువ్వు ప్రేర్ చేయరా ఆ సిస్టర్ వచ్చి ప్రేర్ చేయాలి నేను దేవుడు ఈ వరకు ఇంతవరకు నడిపించి నిలబెట్టాడు ఎందుకు ఎందుకు నిలబెట్టినాడు అక్కడ పోయింది అక్కడ పోయిన వరకు నేను బతికినా ఉన్నా అక్కడ పోయిందా చేతబడితో మంత్రుల నుంచి పీడిస్తుండే అలా అద్యా అంత ఫైనాన్స్ పరం నడిపిస్తుండే దుఃఖనంపుండే ఓరగుండా ఆకపోగలు నాకు తెలియదు ఆయనకు మంచిగా మాట్లాడుతుండే ప్రభు వచ్చి వాళ్ళ కోసం ప్రేరు చేయడం వీళ్ళ కోసం ప్రేరు చేయడం బస్సు కోసం ప్రేజ్ చేసాం ప్రభు ప్రభు వచ్చి నాకు ఇట్లా తాకింది మా తాకింది వచ్చి అప్పు నుంచి అన్ని బంద్ అయిపోయింది అప్పుడు బస్సు ఎంత పరిశానైపోయింది ఏంది మీ కొడుకు ఫోర్ ఇయర్స్ నుంచి ఎంత కురిసేవారు ఎక్కడ పోతు మా కొడుకు చచ్చికి ఎందుకు మా కొడుకు ప్రభుత్వం ఆగినని మా అమ్మ బస్సులో సాక్ష్యం ఇచ్చేది మా అమ్మ కొట్టేవాడు అప్పుడు నీ మా అమ్మకు చేకిన చేసేవాడు అవి చూసి చూసి మా అమ్మ నమ్మింది చెప్పంటే నిరోజు స్వార్థపరితేనే ఒక దేవునికి శక్తి తెలుసుకుని దేవుని రుచి తెలుసుకున్నావు అది ఆ రోజు ప్రార్థుకున్నీ ఆ చీకటి బి ఈ రోజు చీకటిలో నరకంలో పోతుండే యువనొచ్చి చెప్పిన రు పోతుండే అమ్మ నువ్వు రాలే కొబ్బరి ప్రార్థిస్తా అర్సిస్తా చెప్పేది కొబ్బరి మంట ఉంటుండే తగ్గేది మంచి నిజ వస్తుండే చేస్తున్నాయి పనుకుండే అప్పుడు మా అమ్మ గ్రహించేది రకరకాల అన్ని తీసుకుని ఈయన పనుకుండ్రే రకరకాల ఉంటాయి కదా చేసేది ఏది నిజ కానీ ఈయన నిజ ఇచ్చింది ఏంది ఈ శక్తి గొప్పది ఈయన నిజమైన దేవుడు బస్ ప్రార్థన చేయాలి నువ్వు మోకాలం నుండి ప్రార్థన చేయాలి గద్దెస్తుండే ఆమె చేస్తుండ్రే కానీ ఆ ద్వారా నాకు దేవుడు రక్షించారు ఇంకేమంటుంది ఇక్కడ హుకాలం గారు చేస్తూ ఆ సమర్యపట్నంలో అందరికీ మొబై పెట్టి అందరితో డబ్బులు తీసుకుంటారు ఏం తీసుకుంటారు అందరికి అందరు ఆయన పోయేవాళ్ళ అందరు దేవుని ఆత్మ ఫ్లిప్ కు ఆ పట్ల మీద దేవుని ఆశ ఉండే దేవుని ఆత్మ ఆశే ఫ్లిప్ ధర దేవుని ఏం చేసినా తన కాలం నేను వేసుకున్నాను ఇంకేముంటాడి బహుకాలం దేవుని రాజ్యం గురించి ఏసుకృష్ణ నామం గురించి నమ్మి హలో లీయ ఇది భాసం పొందండి మారు మనసు భాసం అలా లే మనసు ఎప్పుడైనా మారిపోవాలా అలా లీయా సమయం లేదు దేవుని కోసం నీ మనసు మారిపోయి మా కుటుంబం నా పిల్లలు చెప్పి చేసుకోవాలా పని తగిన సమయం జాలా నీ మార మనసు దేవుని కోసం నువ్వు ప్రకటించాలా అలా దేవుని వెలుగు ఆ వెలుగు ప్రభుత్వ ప్రకటించాల ఇంకేమంటుడు సీమో ఆ వాక్యం మీరు పట్లొచ్చింది మీకు సంతోషం వచ్చింది మారు మనసు వచ్చింది అలా చెప్పండి ఈ అంత నిర్ణయం చేయాలా మనం దేవుని ఒక స్వార్థ క్రీస్ ఒక స్వార్థ మనం చెప్పాలా అలాయ అలాది ప్రభావ ప్రభావం పల్లొక చేరారు అలా దేవుని చిత్తాన్ని గ్రహించారో వాలి దేవుని రాజ్యంలో ప్రవేశించారు అలా నువ్వు ఎంత కానుకలు ఇచ్చాయి ఎందుకని బలం ఇచ్చాయి ఎంత నువ్వు చేసుకో కానీ ఒకటే ఉన్నది ఏముంది ఆయన రాజ్యం ఆయన నామం మేస కేసు నామం ఆ నామం కేం జనం అని అందరికీ చెప్పాలంట చెప్పలేని ప్రజలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకు పోయి ప్రేమతో చెప్పు అలా వాళ్ళ మనవంశ కలిగితది వాళ్ళ ఉదయం శాంతి వస్తుంది పాపం నుంచి జన్మ పాపం కన్నా నుంచి విడుదల పొందుతారు వాళ్ళ ఉదయం శాంతి చూసి వాళ్ళకి దేవుని సూచిస్తుంది దేవునిచ్చిన వాటిని దీవించినాక